వ్యవహరించవలసి వస్తుంది తప్పదు వ్యవహార కాలంలో సంగత్వం కూడా వచ్చేస్తుంది తో పాటు స్మృతి జ్ఞానం కూడా వచ్చేస్తుంది స్మృతి అనేటటువంటి వృత్తి కూడా వచ్చేస్తుంది స్మృతిలో జ్ఞానము అభ్యాసం వల్ల కలిగినటువంటి ఉంది ఈ రెండు కలిసి పనిచేసి వృత్తి అవచ్ఛిన్న చైతన్యంగా ప్రతిబింబించేస్తుంది ఇలా ప్రతిబింబించగానే అది స్వయముగానే పనిచేసేటటువంటి చైతన్యంగా భాషిస్తుంది ఆ భాషించడం వలన భ్రమాజన్యత కలుగుతుంది భ్రమాజన్యత కలగడం వలన వ్యవహారతాదాత్మ్యత వలన ఫలిత దృష్టి వచ్చేస్తుంది ముందు ఫలిత దృష్టి రాగానే ఇంద్రియాలు బలంగా పనిచేస్తాయి బలమైన అనుభవం వచ్చినప్పుడు మాత్రమే నేను నిర్ణయం చేయగలను అనే బలహీనత వచ్చేస్తుంది ఆ బలహీనత గుణధర్మాన్ని ఆవేశింపచేసుకుని మోహంగా పరిణమించేస్తుంది మోహంగా పరిణమించిన తర్వాత ఇక ద్వంద్వ ప్రవృత్తి వచ్చేస్తుంది ద్వంద్వ ప్రవృత్తి రాగానే ఊగిసలాట అలా చేస్తే ఏమవుతుందో ఇలా చేస్తే ఏమవుతుందో అలా చేస్తే సరిగా ఉంటుందో ఇలా చేస్తే సరిగా ఉంటుందో ఇలా అయితే కరెక్టో అలా అయితే కరెక్టో యోగిగా ఉండనా కాసేపు కాసేపు భోగిగా ఉండనా నాకు ఏది బెటర్ నాకే తెలియట్లేదు మీ ఈ ఊగిసలాటకి ఏమని పేరు మీ ఈ మీమాంస కన్ఫ్యూజన్ రాగానే మనకి బాగా తెలిసింది బాగా పరిచయం ఉన్న దానివైపు ఓటేస్తాం బాగా తెలియని దానివైపు పరిచయం లేని దానివైపు మనం ఎప్పుడు ఓటేయ్యాం ఏమమ్మా ఫలానా బగారు భయంగానట్ట మీకు వచ్చా అని అడిగారు అనుకోండి ఈ బగారు భయంగా ఏంటండి నేనెప్పుడు వెళ్ళద్ అని ఇవాళ స్పెషల్ అదేనండి మీరు అదే తయారు చేయాలి ఇవాళ మీ అతిథులకు అదే పెట్టాలి అని అన్నారు అనుకోండి నాకు తెలియంది నేను ఎలా చేస్తానంటే అట్టు నేను చెప్తానమ్మా నీకు అర్థమయ్యేటట్టు ఏం లేదు వంకాయలనే జాగ్రత్తగా తయారు చేయాలి భయంగానంటే వంకాయ అంతకుమించి ఏం లేదు ఆ బగారు భయంగా తయారు చేసేటప్పుడు వంకాయలు ఎలా వాడాలో ఎలా వాడాలని నేను నేర్పుతాను అని అన్నాడు అనుకోండి ఎందుకులేండి నాకు బాగా వచ్చింది చేస్తాను ఇప్పుడు రాని దాని మీద ప్రయోగం చేసి అనవసరమైన సమస్య కొంచెం తెచ్చుకోవడం ఎందుకు అంట ఇంతే మనిషి ఇలా కారణం ఎందువల్లంటే మన లోపల ఉన్నటువంటి దానికి బాగా తెలిసింది ఏమిటంటే అనాత్మ బాగా తెలిసింది జగత్తు బాగా తెలిసింది వ్యవహారం బుద్ధికి అదే తెలుసు దాని స్వరూప జ్ఞానం స్వప్రకాశం స్వభావం సచిదానంద నిత్య నిర్మలతాత్మనహ అనే లక్షణం దానికి మరుగై ఉంటుంది మనం కాస్త ఓపెన్ చేసి చూపెట్టాలన్నమాట దానికి అమ్మ ఈ తెర తీసేయాలి ఆ మధ్యలో కనబడుతున్న అహం అనే తెరను తొలగించేస్తే అప్పుడు స్వరూప జ్ఞానం కనబడుతుంది కనబడటమే కాక ఆ స్వరూప జ్ఞానంలో అన్ని లైవ్ అయిపోతాయి వేరుగా ఉండవు మనసు వేరుగా బుద్ధి వేరుగా చిత్తం వేరుగా అహంకారం వేరుగా ఉండవిగా. కాదు ఈ మనసు బుద్ధి చిత్తం అహంకారం వెళ్ళి ప్రత్యేగాత్మస్థితి ఎందు లయం చెందేస్త స్వప్రకాశ స్థితి లయం చెందేస్తాయి స్వరూప జ్ఞాన స్థితి లయం చెందేస్త అక్కడ ఉండిపోతుంది కాదు అక్కడ ఉండి పనిచేసేటప్పుడు దానికి కొత్తని పాతని తెలిసిందని తెలియనిదని వ్యవహారమని అవ్యవహారమని దృశ్యమని దర్శనమని ద్వంద్వ ప్రవృత్తులని ఇత్యాదులు ఎన్నైతే అహం వృత్తి చేత వెలుపతికి వచ్చినాయో అక్లిష్ట క్లిష్ట వృత్తులుగా ఉన్నాయో నిన్న చెప్పుకున్నాం క్లిష్ట అక్లిష్ట మనం ఎంతసేపు బంధం వైపు అడుగులేస్తాం అనమాట క్లిష్ట పరిస్థితులు వచ్చేటట్టుగానే అడుగులేస్తాం ఎప్పుడు అక్లిష్ట పరిస్థితులు ముక్తి వైపు అడుగులు వేయడం రావాలన్నమాట స్వప్రకాశ స్థితి అందు నిలకడ చెందడం రావాలి నీ బయట జగత్తు కనబడుతుందంటే ఆధారం ప్రకాశమే నీ అంతరములో జగత్తు కనబడుతుందంటే ఆధారం కూడా ప్రకాశమే నీ బాహ్యాంతరములందు ఉన్నటువంటి ప్రకాశమును మాత్రమే చూచి సినిమాని చూడని వాడుగా అవ్వాలి ప్రకాశం మాత్రమే కనబడేవాడికి సినిమా కనబట్టలేదు సినిమాలో హీరో హీరోయిన్లు కనపట్టలేదు పాత్రోచితమైన వ్యవహారము కనపడటం లేదు మాట పాట మాటా ఫైట్ ఏది కనపట్టలేదు కేవలం ప్రకాశమే కనబడుతుంది అంతే సినిమా చేత వాడు ఆకర్షించబడటం లేదు ఆసక్తం లేదు అధ్యాస చెందటం లేదు ఆ నాత్మని స్పష్టంగా గుర్తుపెట్టి వడ్డు వడ్ల గింజ మీద పైన ఉన్నటువంటి పొట్టును తొలగించినట్లుగా తొలగించి లోపల శుద్ధమైనటువంటి బియ్యాన్ని ఎలా సంగ్రహించామో అలా సంగ్రహించి తాను తానుగా నిలకడ చెందాడు ఇప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి నేను చైతన్య స్వరూపుణ్ణి నేను జ్ఞానస్వరూపుణ్ణి నేను ప్రకాశస్వరూపుణ్ణి నేను ఆనంద స్వరూపుణ్ణి అంటే